కీర్తన ముప్పై నాలుగు ఎలికవై నన్ను ఒకని ఎలాగాను నీలిలా విభూతికి ఒక లేము తక్కువ ఏలికవై నన్ను ఒకని ఎలాగాను నీలిలా విభూతికి ఒకలేశము తక్కువ పనిపూని నా ఒక పాపము మనుపుగా నీ ఘన సంకల్పమునకు కడమా చెనకి నేనే పూజ చేయగా మెచ్చేనంటే కనుకొనే వందేమి కండగట్టుకుంటివో దేవుడవై నా మనసు తెరచి రక్షించగాను గోవింద నీ మాయకేమి కొరత పోవల నాలోని భక్తి జోచి నంటివా కావలసి నీవెంత గాధ పోసుకుంటివో అలరి నా హృదయమునందుగా అనుపించితేను విలయ నీ మహిమకు విలితా కలిమితో నన్ను శ్రీ వెంకటనాథకుడితివీ ఇలా మీద నీకు ఇప్పుడెంత కీర్తి కూడెనో